ూడు ఓహో ఎంతటి వాడే వాడే హరి సాహసపు గుణములు చితురుడా చతురుడాతడు జలదిలో పవళించి జలనిధి బంధించి జలనిధి కన్యకును సరిపెండ్లాడి జలనిధి మధియించి జలధి వెరించిన చలమరాయితడు ధరణికి పతి ధరణి కృంగిన ఎత్తి ధరణి కూతురు తానే తగపెండ్లాడి ధరణి పాదము మోపి ధరణి భారము దించి ధరణీధరుడైన దైవమాయితడు కొండ గొడుగుగా ఎత్తి కొండ తూటు వడనేసి కొండకింద కుదురైకూచుండి కొండపై శ్రీవెంకటాద్రి కోనేటి రాయుడై కొండవంటిదేవుడైన కోవిదుడాయితడు